శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకమనుగుడు ద్వితీయ ప్రకరణము నిన్న మనము ప్రారంభించుకున్నాము ఒకసారి మొదటి శ్లోకం వల్ల చదవండి సదద్వైతం శ్రుత పంచభూత వివేకత బోధు శ పంచకం ప్ర వివిష్యతే సదైవ సౌమ్య యమగ్ర ఆసీది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి చాంద్రోద శృతిని అనుసరించి సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్రూప బ్రహ్మమే ఉండెను అని శృతి ద్వారా వినపడుతుంది సద్రూపమైనటువంటి బ్రహ్మం అవగతి కలగాలంటే అవగతి అంటే జ్ఞానం బ్రహ్మం జ్ఞానం మనకు కలగాలంటే స్వతహాగా బ్రహ్మము అవాంగ్ మనసోచరం ఉంది కావున అనాయాసముగా స్వతహగా తెలియబడదు మరి ఎట్లా తెలియబడుతుంది అని అంటే అధిష్టాన అధ్యస్థములకు తాదాత్మక సంబంధం ఉంటుంది కాబట్టి అంటే అభేదమై ఉంటాయి అధ్యస్థము మరియు అధిష్టానం అక్కడ ఆరోపితమైనటువంటి ఉపాధి భాగం ఉందో దాని నుండి మనము అధిష్టానమును వేరు చేసి అంటే కేవలం శుద్ధ చైతన్యమును వేరు చేసి సచ్చిదానంద రూపం పరంబ్రహ్మము అదే నేను అని ఈ విధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదలు పంచభూతాలను ఆరోపణ చేసి చెప్తూ ఉన్నాడు నిన్నటి విషయంలో ఇంకా రెండు టిప్పన్లు మిగిలిపోయినాయి చూడండి అనాయాసముగా స్వతహాగా బ్రహ్మం తెలియబడదు ఎట్టు తెలియబడుతుందంటే వివేకం చేత తెలియబడుతుందని చెప్పాడు దానిపైన టిప్పణం ఇచ్చాడు నలభై నాలుగో టిప్పణం చూడండి మృత్తికా కార్య ఘట్ జేసే మృతికాకే అన్వయ్ ఆరు వ్యతిరేక యుక్తు హోనితే అన్య తంతు ఆధికతే స్వ కారణ మృత్తికాక వ్యావర్తక హై యాతే ఉపాధి హే ఘటము ఉపాధి అని ఉపాధి యొక్క లక్షణానుసారంగా చెప్తూ ఉన్నాడు ఉపాధి దేనికంటారు స్వరూపు వీసే జాక ప్రవేశం ఓవే నయి అవరు వర్తమానం పోవే అవరు వ్యావర్తకు పోవే సో ఉపాధి కయ్యే స్వరూపం నన్ను ప్రవేశించి ఉండదు ఉపాధి విశేషణం ఉంటుంది విశేషణము విశేషంలో కలిసి ఉంటుంది కానీ ఉపాధి భిన్నంగా ఉంటుంది భిన్నంగా ఉండి మరి ఆ కార్యం ఉన్నంత వరకు ఉండి మరి ఈతనం నుండి వేరు చేసి చూపెడుతుంది ఏ విధంగా మృత్తికాయము ఘటము ఆ ఘటము మృత్తిక అనబడు కారణం చేత అణే వ్యతిరేకం చేత యుక్తమై ఉంది అంటే మృత్తికా సత్వే ఘట సత్వం మృత్తికా అభావే ఘట అనేటువంటి అన్వయ వ్యతిరేకం చేత యుక్తమై ఉంది ఘటం అట్లా ఉండి ఆ ఘటానికి కారణమైనటువంటి మృతికను ఇతర కార్యాలకు కారణముల నుండి వేరు చేసి చూపెడుతుంది ఈ విధంగా వస్త్రానికి కారణం ఎవరు తంతువులు అంటే తంతువుల చేత ఘటము తయారు కాదు మృత్తిక చేతనే తయారైతుంది అని ఆ తన యొక్క కారణమైనటువంటి మృతికను ఇతర కార్యాల యొక్క కారణములైనటువంటి తంతవాదుల నుండి వేరు చేసి ఆ ఘట కారణమైనటువంటి మృతికను వ్యావర్తకం చేసి చూపెడుతుంది అందువల్ల ఈ ఉంటుంది మరి జడ వస్తువులలో అస్థిభాతి ప్రియ రూపు బ్రహ్మకే అనవే వ్యతిరేక యుక్తి కొనె అసత్ ఆదికే బ్రహ్మకే వ్యావర్త హై అయితే కే ఉపాధి రూపు కయ్యే హై ఈ ఆకాశాది ప్రపంచం కూడా బ్రహ్మం కార్యము జగత్తు కారణం ఎవరంటే ఏం చెప్తారు బ్రహ్మని చెప్తారా ఇంకేం చెప్తారు బ్రహ్మ కార్యం వాస్తవంగా బ్రహ్మం కారణం కాదు అతశ కార్యం కారణంచ విద్యతే కానీ ఆరోప దిశలో చెప్పుకోవాలి ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరం అవుతున్నటువంటి ఈ ప్రపంచానికి కారణం ఎవరు అంటే బ్రహ్మమే అయితే అధిష్టానత్వ రూపం చేత కారణము వాస్తవంగా కారణం కాదు అధిష్టానత్వం మాత్రేనా బ్రహ్మ కారణముచ్చిష్టాన మాత్రం చేత బ్రహ్మము కారణమని చెప్పామే కానీ వాస్తవంగా కాదు ఏనకైనా ప్రకారమైన ప్రపంచానికి కారణం ఎవరు అని అంటే బ్రహ్మం అని చెప్తాము బ్రహ్మ సూత్రం కూడా చెప్తుంది ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏ జాతాని జీవంతే ప్రయంతే విసం విసంతే కూడా సృష్టి శృతులు బ్రహ్మమే జగత్ కారణము అని చెప్తున్నాయి అయితే ఈ బ్రహ్మం యొక్క కార్యం ఆకాశాది ప్రపంచం ఏదైతే ఉందో ఇది అణయ వ్యతిరేకము చేత బ్రహ్మమునకు ఉపాధి ఉంది ఈ విధంగా ఘట దృష్టాంతంలో ఏమని చెప్పుకున్నాము మృత్తికాసత్వే ఘట సత్వం మృత్తికాభావే ఘట అభావ అన్వయ వ్యతిరేకం చేత యుక్తమైనటువంటి ఘటము ఆ మృత్తికను ఇతర తంతువాదుల నుంచి వేరు చేసి చూపెడుతుంది అందువల్ల మృతికపు ఘటము ఉపాధి అదేవిధంగా బ్రహ్మం యొక్క కార్యమైనటువంటి ఆకాశాది ప్రపంచము అన్వే వ్యతిరేకము చేత అంటే బ్రహ్మసత్వే జగత్సత్వం బ్రహ్మ అభావే జగద్ అభావ అంతే కదా అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు ఎక్కడ ఉంటుందో చెప్పండి నిరధిష్టాన విభ్రాంతే కోప్య సిద్ధిత ఎక్కడ కూడా అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు కనపడడానికి వీలు లేదు పరిమిత్యైనటువంటి కల్పితమైనటువంటి ఈ జగద్ప కార్యమునకు కారణము అన్వయ వ్యతిరేకం చేత ఎవరని చెప్పాలి బ్రహ్మము ఈ విధంగా ఆకాశాది ప్రపంచము అన్వయ వ్యతిరేక యుక్తమై ఉంది అంటే బ్రహ్మము ఉంటే జగత్తుంది బ్రహ్మ లేకపోతే జగత్తుడే అధిష్టానం ఉంటే అధ్యస్తము అధిష్టానం లేకపోతే అధ్యస్థ వస్తువు కుత ఈ విధంగా అన్వయ వ్యతిరేకం చేత యుక్తమై ఉండి మరి ప్రపంచము అసదాదుల నుండి బ్రహ్మమును వేరు చేసి చూపెడుతుంది అసత్తు జడము దుఃఖము మోహాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ధర్మాలున్నాయో వాటి నుంచి బ్రహ్మమును సత్తు చెత్తు ఆనందము లేదా అస్థి భాతి ప్రియము అని ఈ విధంగా బ్రహ్మమును ఇతర అసదాదుల నుంచి ఈ ఆకాశాది ప్రపంచము బ్రహ్మమును చూపెడుతుంది అందుకని బ్రహ్మం ఈ ప్రపంచము ఉపాధి అయితే ఈ ఉపాధి రూప జగత్తు బ్రహ్మం నందు ఏ ఏ సంబంధంతో ఉంది అని అంటే కల్పిత సాధాత్మక సంబంధంతో ఉండదు అంటే అధ్యస్థ వస్తువుకు అధిష్టానానికి అభేదం ఉంటుంది అభేదం చెప్పాలనా లేదా భేదం ఉంటుందా అభేదం ఉంటుందా మరి భేదం అంటే అధిష్టానాన్ని విడిచి అన్యత్ర కనపడాలి కనపడుతుందా అధిష్టానం నందే అంటే అధిష్టానం సంబద్ధమయ్యే ఉంది ఏం సంబంధంతో ఉంది అంటే కల్పిత తాదాత్మ సంబంధంతో ఉన్నది తారాత్మానికి దేవ ఏమంటారు అభేదం అంటారు ప్రపంచము పరమాత్మ అభిన్నంగా కలిసి ఉన్నాయి దేహాదిక ప్రపంచం పరమాత్మ ఉన్నది అధిష్టాన రూపంలో అధ్యస్థ వస్తువుతో అభిన్నమై ఉంది అధిష్టానం యొక్క సామాగ్రి కూడా చెప్పినారు సాంసత సవిషయత అని విధంగా వేదాంత పరిభాషలో చెప్పబడింది కాబట్టి అధ్యస్థ వస్తువుతో కలిసి ప్రతీతి అగుట కూడా అధిష్టానం ఒక లక్షణం ఇదం రజతం అంటాం ఇదం అంశం ఎక్కడైతే అది సుక్తి అంశం కానీ అది అధ్యస్థమైన రజతంతో పాటు కలిసి ప్రతీతి అవుతుంది ఇదం రజతం అని అందువల్ల ఇప్పుడు అధ్యస్థానికి అధిష్టానానికి తాదాత్మ్యం ఉంటుంది ఆభేదం ఉంటుంది అందువల్లనే కదా బ్రాంత్ అయింది జీవులకి ఈ దేహాదులతో ఆత్మ కలిసి ప్రతీతి అవుతుంది అధ్యాస చేత అందుకని ఇప్పుడు ఏం చేయాలి ఆ బ్రహ్మ మనకు సాక్షాత్తుగా తెలియబడదు ఎందుకు అవాంగ మనసం గోచరం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎట్లా తెలుసుకోవాలి వివేకము చేత తెలుసుకోవాలి విచారం చేత తెలుసుకోవాలి విచారం ఎందుకు చేయాలి అంటే ఈ అనాత్మ చేత తాదాత్మ ఉన్నందువలన ఇప్పుడు అనాత్మ నుండి వేరు చేసి ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకని వివేకము చేయబడుతుంది ఇక్కడ విచారం ద్వారానే తెలియబడుతుంది బ్రహ్మము స్వతహాగా తెలియబడదు అది చెప్తున్నాడు ఇక్కడ అసదాధికతే బ్రహ్మకే వ్యవర్తక అయితే బ్రహ్మకి ఉపాధి రూపు అందువల్ల ఇది బ్రహ్మం యొక్క ఉపాధి అనబడుతుంది ఏది దేహాదిక ప్రపంచము బ్రహ్మము నాకు అనబడుతుంది ఆ ఉపాధి చేత అధిష్టాన బ్రహ్మము తాదాత్మ ఉంది చిన్న ఉపాధినికే సాతి బ్రహ్మక తాదాత్మహే ఈ ఉపాధుల చేత ఆకాశాదుల చేత బ్రహ్మము తాదాత్మంటే అభిన్నమై ఉంది అయితే తినక ఆరు బ్రహ్మకా పరస్పరం వివేచన కరిగేహే అందుకని ఇప్పుడు ఈ ఆకాశాదుల నుండి అజ్ఞానత కార్యం నుంచి వేరు చేసి తెలుసుకోవాలి ఇట్లా విచారం చేస్తేనే బ్రహ్మ మనకు సులభంగా బోధవుతుంది అవగతమవుతుంది తెలియబడుతుంది అందుకని ఈ పంచభూత వివేకము మేము చేస్తున్నాము అంటూ గ్రంథకర్త భూత పంచ వివేకం ప్రతిజానితే ఇట్లా వివేకం చేసి ఆత్మను తెలుసుకోవడానికి సుఖరం అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము భూత పంచకమును వివేకము చేస్తున్నాము దేని నుండి బ్రహ్మం నుండి అని విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ఉత్తరకాలే స్వకర్తవ్యమైన నిర్దేశ తర్వాత క్షణంలో ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నాము ఉత్తరకాలే అంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాము కర్తవ్యత్వేన కర్తవ్యం ఎందుకంటే ప్రతిజ్ఞ మాత్రమేనా నహి అర్థసిద్ధి ప్రతిజ్ఞ మాత్రమే చేత కాదు ప్రతిజ్ఞ చేసినావంటే వెంటనే దాన్ని విశ్లేషణ చేయాలి దాని వివరణ ఇవ్వాలి కర్తవ్యం ఉంటుంది ప్రతిజ్ఞ చేసినావంటే దాని వివరించేటువంటి కర్తవ్యం ఉంటుంది అందుకని కర్తవ్యత్వ నిర్దేశ ఉత్తరకాలే స్వకర్తవ్యన నిర్దేశం కరిస్తామి ఏ విధంగా ఇప్పుడు నేను ఇది అని ఏ విధంగా మనము ప్రతిజ్ఞ చేస్తామో అట్లా అని తెలుసుకోవాలి అందుకని ఇక్కడ ప్రతిజ్ఞారూపం చేత మొదటి శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు ఆ తర్వాత దాని యొక్క విచారణ జరుగుతుంది పంచభూతాల నుండి ఆత్మను ఏ విధంగా విచారం చేసి వివేకం చేసి తెలుసుకోవాలి అది ఇప్పుడు రెండో శ్లోకం ద్వారా చెప్తాడు ఉపోద్ఘాతత్వేన భూతపంచక వివేకం ప్రతిజానీతే అన్నాడు ఉపోద్ఘాతం అంటే దేనికంటారు ప్రతిపాద్యం అర్థం బుద్ధవు సంగృహ్య తదర్థం అర్థాంతరైన కథనం ఉపోద్ఘాత ప్రతిపాదించదలుచుకున్నటువంటి విషయాన్ని బుద్ధులో ధరించి దాన్ని ఇప్పుడే ప్రకటన చేయకుండా దానికి సంబంధించినటువంటి వేరే విషయాన్ని చెప్పుతాం ఇది ఉపోద్ఘాతం అంటారు దానికి ఉదాహరణ ఇచ్చాడు చూడండి నలభై ఐదో చుప్పణంలో ప్రతిపాదన కరణీకే యోగ్య ఆర్థకు మణిమే రాకే తీసుకే అర్త్ అవరు అర్థకా జో ప్రతిపాదన్ సో ఉపోద్ఘాత కయ్య ఇది కంఠస్థం చేసుకోవాలి ఇది లక్షణం ఉపోద్ఘాతం యొక్క లక్షణం ప్రతిపాదించుటకు యోగ్యమైనటువంటి అర్థమును బుద్ధిలో ధరించి మనమే రాకే తిస్కే అర్థ ఆ ప్రతిపాదించదలుచుకున్నటువంటి అర్థాన్ని బుద్ధిలో ఏదైతే ధరించి పెట్టుకున్నాడో దాని విషయంలోనే దాని కోసమే అన్యర్థమును చెప్పుట అవురు అర్థిక ప్రతిపాదన వేరే అర్థాన్ని చెప్పుట ఇది ఉపోద్ఘాతం అంటారు ఎట్లా ఉదాహరణ సహితంగా చెప్తున్నారు చూడండి జైసే కిసీకు అన్నికే గ్రహిస్తే చార్చ్ అంటే తకర లేనికీ ఇచ్చా హూవే ఊర్లో అనేక ఇండ్లు ఉంటాయి గ్రామం అంటే గృహాల యొక్క సముదాయానికి గ్రామం అంటాం అంతే కదా అనేక ఇండ్లు ఉన్నాయి ఒక ఇంటి యజమానికి ఆవు లేదు పక్కింటి వరకు ఆవు ఉంది అది పాలిస్తుంది దాని ఇంత పెరుగు మజ్జిగ అవన్నీ కూడా చేస్తారు వాళ్ళు అయితే ఈ పక్కింటి వానికి ఆవు లేదు కాబట్టి ఇతనికి మజ్జిగ కావాలని ఇచ్చగలిగింది తబు సో ప్రథమి జాయికే చాచు ఐసా కథన్ కరే తబు లోభి మనుషుసే చాచు మిలేని ఆవు గల వ్యక్తి కొంచెం లోభి పురుషుడు అనుకో అటువంటి వాని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా కొంత మజ్జిగ అయ్యావా అంటే లేకపోవయా అంటాడు ఇంకా లోభి అతడు అందుకని కించిత్ ఉపోద్ఘాతం చేయాలి ఇప్పుడు ఖ్యాతి తిస్ ప్రయోజనకు మనమే రాకే ఏ ప్రయోజనాన్ని అర్థించిపోయినాడు మజ్జిగ తీసుకోవడానికి వెళ్ళినాడు ఆ ప్రయోజనాన్ని తన మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాడు తిస్కే అర్త్ హి దానికి సంబంధించినటువంటి అనేక అర్థాలను అడుగుతున్నాడు చూడండి తుమారి గోకి చాచు ఓ తి హై వా నహి మీ ఆవు పాలిస్తుంది కదా వాటిని వేడి చేసి కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు అట్లో తోడు పెడతారు అదే ఒక ఐదు ఆరు గంటలకు కొంతకాలానికి ఏమైతుంది అది పెరుగుగా మారుతుంది ఆ పెరుగును కొంత తీసుకొని అన్నంలో వేసుకొని తినవచ్చు లేదా దాన్ని మజ్జిగ చేసి కూడా వాడుకోవచ్చు అయితే వాళ్ళు మజ్జిగ కూడా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఒకేసారి సాక్షాత్గా ఇంత మజ్జిగ ఇవ్వు అని అనకుండా అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మీ ఆవు యొక్క పాలతోని పెరుగు చేసి మీరు మజ్జిగ చేస్తారా అని అడిగినారు చాచు ఓతి హై వా నహి మజ్జిగ అవుతుందా లేదా అంటే మజ్జిగ చేస్తారా లేదా ఇంకా అంతకు పూర్వమే ఇంకా అనేకానేక వాక్యాలు కూడా చెప్పుకోవచ్చు మీ ఆవు పాలు ఇస్తుందా ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇస్తుందో రెండు మూడు లీటర్లు ఎంతో ఇస్తుందండి మీరు మరి అన్ని పాలు మీరే తాగుతారా లేదా ఇలాంటి మజ్జిగ అంటే పెరుగు గిట్ట వగేర చేస్తారా కొన్ని చాయ్ వరకు కొన్ని వాడుకుంటాము కొన్ని త్రాగడానికి కూడా ఉంచుకుంటాము కొన్ని మిగిల్చి పెరుగు కూడా చేస్తాము అన్నాడు ఆ పెరుగు చేస్తే ఆ పెరుగుని అలాగే మీరు భోజనాలు చేసుకొని తింటారా ఏమైనా మజ్జిగ చేస్తారా మజ్జిగ కూడా చేస్తాము అన్నాడు ఏ మజ్జిగ కోసమైతే వెళ్ళిండో ఆ ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని ఆ ప్రయోజనానికి సంబంధించిన అన్యార్థాలను అడుగుతూ ఉన్నాడు అన్యార్థ కథనం ఇది ఉపోద్ఘాతం అంటారు ఇత్యాది కథను ఉపోద్ఘాత హే ఈ మొదలైనటువంటి కథనం ఏదైతే ఉందో చెప్పుట కథనం అంటే ఈ విధమైనటువంటి అడుగుట చెప్పుట ఏదైతే ఉందో దీనికి ఉపోద్ఘాతము అంటారు దైసే ఇహ అద్వితీయ బ్రహ్మకే బోధరూపు ప్రయోజనకు మనమే రాకకే రామకృష్ణవారు టీకలో ఉపోద్ఘాతం అని ఎందుకు చెప్పాడు అంటే ఇప్పుడు గ్రంథకర్త ఏం చెప్పబోయేవాడున్నాడు అద్వితీయ బ్రహ్మ బోధ చేసేవాడు ఉన్నాడు అది ప్రయోజనం ఆ ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని మరి ఆ ప్రయోజన సిద్ధి కోసం ఏం చేయాలి అని ఉపోద్ఘాత రూపంగా చెప్తూ ఉన్నాడు ప్రయోజనకు మనమే రాకకే తీసుకే ఆర్త్ కే వివేచన ఆదిక కథం ఉపోద్ఘాతే ఇప్పుడు పంచభూతాలను ఆత్మ నుండి వేరు చేయడం అనేది ఇక్కడ ఉపోద్ఘాతం ఆదికన్నాడు అంటే పంచభూతాల నుండి వేరు చేయడము లేదా ఇంకా మూడవస్థలు ఇదంతా కూడా ఉపోద్ఘాతమే మూడవస్థల నుంచి వేరు చేయడము మూడు శరీరాల నుంచి వేరు చేయడము ఈ వివేచన ఏదైతే ఇది ఉపోద్ఘాతం అనబడుతుంది దానికోసము ఆ వివేచన కోసము ఇప్పుడు ప్రతిజ్ఞారూపంలో చెప్తున్నాడు అయితే అన్యస్థలమే బి ఉపోద్ఘాత జాన్నా ఇంకా అన్యత్ర అన్యత్ర అంటే మనకు ముందు ముందు కూడా పంచకోశ వివేకం ఉంటుంది ఇంకా వేరే వేరే అనేక ప్రకరణాలు కదా అక్కడ కూడా ఈ విధంగానే మనము తెలుసుకోవాలి ఇంకా ఎక్కడెక్కడ మీకు ఉపోద్ఘాత శబ్దం వస్తే అక్కడ ఇదే లక్షణానుసారంగా తెలుసుకోవాలి ముఖ్య ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని దానికోసం అన్యార్థమును చెప్పుట ఇది ఉపోద్ఘాతం అంటారు అని ఈ లక్షణాన్ని మనసులో పెట్టుకోవాలి సరే ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి తత్ర తావత ఆకాశాదీనా పంచానాభూతాం గుణత భేదజ్ఞాపనాయ తద్గుణాన్ ఆహా ఇప్పుడు పంచభూత వివేకం చేయాలని అన్నాడు కదా పంచభూత వివేచనం ద్వారానే మనకు అద్వితీయ బ్రహ్మబోధ అవుతుంది అందుకోసము ఇప్పుడు కర్తవ్యత్వేన ప్రతిజ్ఞ చేసిడు కదా ఇప్పుడు విచారం చేయాలి అవి ప్రారంభించాడు విచారణ పంచభూతాల నుండి ఆత్మను ఏ విధంగా వివేకం చెయ్యాలి విచారం చేయాలి అనేది ప్రారంభించాడు తావాదు అంటే మొట్టమొదలు ఆకాశాదీనా పంచానాం భూతానం ఆకాశాది పంచభూతాలు ఏవైతే మనం చెప్పుకుంటామో ప్రసిద్ధంగా ఎన్ని భూతాలున్నాయి ఐదు ఉన్నాయి ఇవేవి ఆకాశము వాయువు తేజము జలము పృథివీ ఈ విధంగా పంచభూతాలున్నాయి ఎక్కడ పోయినా కానీ బ్రహ్మాండంలో స్వర్గం పోయినా పాతాళం పోయినా వైకుంఠం పోయినా కైలాసం పోయినా ఎన్ని భూతాలు ఉంటాయి ఐదు భూతాలే ఉంటాయి ఆరో భూతం లేదు ఎక్కడ పోయినా ఐదు భూతాలు కాకపోతే ఆయా లోకాల్లో ఉంటాయి ఇప్పుడు మనం పృథ్వీ లోకం ఉన్నది కాబట్టి పృథ్వీ భూతము విశేషంగా ఉంది సర్వాధికం ఉన్నది వేరే వేరే లోకాల్లో వేరే వేరే భూతాల యొక్క ఉంటుంది మొత్తం మీద ఐదు భూతాలే ఉంటాయి ఆరో భూతం అనేది లేదు సర్వత్రా పంచభూతాన్ని షష్టం కెంచర్ నీద్యత శ్రీ యోగ వాసిష్టంలో వాల్మీకి మహర్షులు ఇప్పుడు ఈ ఐదు భూతాలను మరి భూతాల యొక్క గుణాలను సహితంగా వాటి వాటి భేదాలు చెప్తూ ఉన్నాడు భేదం కూడా చెప్పుకోవాలి కదా ఇది ఆకాశం అంటారు ఇది వాయు అంటారు ఇది జలము ఇది అగ్ని పృథి అని భేదం కూడా చెప్పుకోవాలి కదా భేద సహితంగా ఆకాశాలను వాటి వాటి గుణాల సహితంగా చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి शब्द स्पर्श रूप रसिशुक्रत शब्द स्पर्श रूप रस गंधो गंधो भूत गुण यमे ईद भूतालुण शब्द स्पर्श रूप रस गंधु गुण उ అయితే ఇక్కడ మనకు శంక కలుగుతుంది ఈ ఐదు గుణాలు ఏవైతే చెప్తారో ఒక్కొక్క భూతానికి ఐదైదు గుణాలు ఉంటాయా లేదా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణమే ఉంటుందా అని ఈ విధంగా మనకు శంక ప్రాప్తమైతే ఇవి రెండు విధాలుగా కూడా కాదు ఇది మూడో మార్గం తీసి ఏ విధంగా ఏక ద్వి త్రి చతు పంచగుణా వ్యోమాలుసు క్రమార్థ క్రమంగా ఆకాశాది పంచభూతాల మనం చెప్పుకుంటాం కదా మొదటి భూతము ఆకాశము అందులో ఒకటే గుణముంటుంది రెండో భూతము వాయువు అందులో రెండు గుణాలు ఉంటాయి మూడవ భూతము తేజము అందులో మూడు గుణాలు ఉంటాయి నాలుగో భూతము జలము అందులో నాలుగు గుణాలు ఉంటాయి మరి ఐదో భూతము పృథ్వీ అందులో ఐదు గుణాలు ఉంటాయి ఎందుకనంటే కారణ కార్యాను వర్తంతే అనేటువంటి నియమానుసారంగా కారణ గుణాలు కార్యంలో కూడా అనుసృతమవుతాయి ఏ విధంగా తంతువుల్లో ఉన్నటువంటి రంగు గుణము పటంలో కూడా వస్తుంది వస్త్రంలో కూడా వస్తుంది వస్త్రంలో రంగు ఎక్కడిది తంతువుల్లో ఉన్న రంగే కదా అంటే కారణంలో ఉన్నటువంటి గుణము కార్యంలో కూడా వచ్చిందా లేదా అదే ప్రకారంగా ఆకాశం నుండి వాయువు పుట్టింది ఆకాశం నుండి అంటే ఆకాశ విశిష్ట చేతనం నుండి వాయువు పుట్టింది తీవ్ర జడమైన ఆకాశం నుంచి కాదు అయితే ఆకాశంలో ఏం గుణముంది శబ్దగుణం ఉన్నది ఇప్పుడు ఆ ఆకాశం యొక్క కార్యమైనటువంటి వాయువులో కూడా ఆ ఆకాశం యొక్క గుణం ఉంటుంది మరి స్వతహాగా దాని గుణం కూడా ఉంటుంది వాయువు యొక్క స్వగుణమేది స్పర్శ మరి ఆ కారణమైనటువంటి ఆకాశ గుణం ఏది శబ్దము ఆ శబ్దము కారణగుణము మరింత స్వగుణము స్పర్శ గుణము ఈ రెండు గుణాలు వాయువులో ఉంటాయి అదేవిధంగా వాయు యొక్క కార్యము తేజము ఆ తేజం యొక్క స్వగుణము రూపము మరి కారణ గుణాలు ఆకాశము గుణము శబ్దము మరియు వాయు యొక్క గుణము స్పర్శ అవి రెండు కూడా తేజంలో ఉంటాయి అంటే తేజంలో స్వగుణంతో పాటు మిగతా కారణ కూడా రెండు వచ్చేసాయి మొత్తము మూడు గుణాలు ఉంటాయి అదేవిధంగా జలంలో దానికి కారణభూతమైనటువంటి ఆకాశము వాయువు తేజము వాటి యొక్క గుణాలు కూడా ఉంటాయి శబ్ద స్పర్శ రూపము మూడు కారణ గుణాలు ఉంటాయి మరి జలం యొక్క స్వగుణము మధుర రసం రసగుణం అది కూడా ఉంటుంది అంటే జలంలో నాలుగు గుణాలు ఉంటాయి అట్లే పృథ్వీలో కారణగుణాలు అయినటువంటి నాలుగు గుణాలు స్వగుణమైనటువంటి గంధగుణం ఐదు గుణాలు ఉంటాయి ఈ ప్రకారంగా క్రమంగా తెలుసుకోవాలి అని శ్లోకం ద్వారా చెప్పాడు ఇప్పుడు టీకా చూడండి నను ఏతే గుణా కం సర్వాం ఉత ఏకైకస్ ఏకైక గుణి విమర్శయన్ నభయీ ప్రకారాంతరం అస్తి ఇత్యభిప్రాయ ఆహా ఏకైతి అక్కడ శంక ప్రాప్తమైంది గుణాలైతే చెప్పా శబ్ స్పర్శ రూప రసగంధ ఐదు గుణాలు ఉన్నాయని చెప్పాడు ఏమి ఈ ఐదు గుణాలు ఒక్కొక్క భూతానికి ఐదైదు గుణాలు ఉంటాయా లేదా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణమేముంటుందా అని ఈ విధంగా విమర్శయన్ అంటే ఈ విధంగా శంకించి అప్పుడు నా ఉభయత అపి రెండు విధాలుగా కూడా నువ్వు ఏదైతే శంక చేసావో రెండు విధాలుగా వికల్పం చేస్తావో ఆ రెండు విధాలుగా కూడా సంభవించదు మరి ఎట్లా అంటే మూడో ప్రకారం ప్రకారాంతరేనా ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆకాశంలో ఒక గుణం ఉంటుంది వాయులో రెండు దేశంలో మూడు జ్వరంలో నాలుగు పృథ్వీలో ఐదు గుణాలు ఉంటాయి ఈ ప్రకారం చేతు ఉంటాయి అనంటూ ఏక ద్వి త్రి చేతు అనంటూ ఉత్తరార్ధంలో చెప్పారు తదేవో ప్రకారాంతరం విషధయతి ఆ ప్రకారాంతరమునే ఇప్పుడు మనమైతే స్పష్టంగా చెప్పుకొని వచ్చాము దాన్నే ఇప్పుడు గ్రంథకర్త తన స్వకర్తవ్యం ఉంటుంది కాబట్టి గ్రంథకర్త శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు మూడో శ్లోకం ప్రతిధ్వనిర్వియబ్దో వాయో విశీతి శబ్దనం అనుష్ణ శీత సంస్పర్శ భుగు భుగుధ్వని ఉష్ణ స్పర్శ ప్రభా రూపం జలే బుల్ బులుధ్వని శీతస్పర్శ శుక్ల రూపం రసోమాధుర్యమీరి భూమౌ కడకడ శబ్ద కాఠిణ్యం స్పర్శ ఇష్యీలాదికం చిత్ర రూపం మథురాంలాదికొరసరీతరగంధ సమ్యక్ వివేతీ జిహ్వా ఘనం చేంద్రియ పంచకం ఈ విధంగా ఈ గుణాల యొక్క విభజన ఏ క్రమంలో ఉంటాయో ఒక్కొక్క భూతంలో అవి శ్లోకబద్ధంగా చెప్పారు చూడండి ఇప్పుడు ప్రతిధ్వని అనేటువంటి ఈ శబ్దం ఉన్నదో ఇది వియత్ అంటే ఆకాశంలో ఉంటుంది ఉపాధి చేత వాయు ఆఘాతమైనప్పుడు శబ్దం వస్తుంది ఆ శబ్దము ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఆ శబ్దానికి ఉపాధన కారణం ఎవరు అంటే ఆకాశం ఆకాశంలో శబ్దం ఉంది కానీ అది ప్రకటన కావడానికి ఉపాధులు కావాలి ఆకాశంలో ఇప్పుడు ఆకాశంలో అంత శబ్దం ఉంది కానీ ఎక్కడైతే ఉపాధులు సంయోగం అవుతున్నాయో అక్కడ ఆ శబ్దం ప్రకటమైతే ఇప్పుడు భేరీ దండ ఒక దండ తీసుకొని భేరీ ఢంక అంటారు కదా దాని మీద కొట్టినట్లయితే ఢమ్ అని శబ్దం వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మాట్లాడేటప్పుడు ఈ ఆయా స్థానాల్లో ఆఘాతమయ్యి ఆయా వర్ణరూప శబ్దాలు ఉత్పన్నమవుతున్నాయి ఆ శబ్దం రెండు ప్రకారాలు కదా ధ్వని రూప శబ్దము వర్ణరూప శబ్దము ధ్వని రూప శబ్దం వేరే దండాదుల ద్వారా మనం దృష్టాంతమైన చెప్పుకున్నాము ఈ వర్ణ రూప శబ్దము ఆయా స్థానాల్లో ఆ వాయువు యొక్క ఆఘాతమైనప్పుడు ఆయా వర్ణరూప శబ్దాలు ఉత్పన్నమవుతాయి అకుహ విసర్జని అనాం కంటాహ విచువసానం తాళుహో ఉపు పద్మానియానం వస్తువు లూతులసానం దంత ఈ ప్రకారంగా పర్ణరూప శబ్దాలు నిష్పన్నమవుతాయి కానీ వాస్తవంగా ఈ ఉపాధులు లేకున్నా కూడా ఆకాశంలో శబ్దము ఉంది ఉన్నది కాబట్టి ప్రకటమైంది లేకపోతే ఎక్కడి నుంచి ప్రకటమవుతుంది కథం అసత సజ్జాయత అసత్వ నుండి ఉన్నది కాబట్టి పుడుతుంది బీజంలో వృక్షం ఉన్నది కాబట్టి అది మొలకెత్తుతుంది వృక్షమే లేకపోతే అది ఎలా మొలకెత్తగలదు ఇసుకలో నూనె ఉందా మరి దాన్ని గానిగాడించండి నూనె వెళ్తుందని చూడండి ఎందుకు లేదు అలా మరి అదే తిల్లలను నువ్వులను కనుక గానిగాడించినట్లయితే నూనె వెళుతుంది ఎందుకు ఉన్నది కాబట్టి అందుకని సత్కార్యవాదం కదా వేదాంతం వేదాంతము మరి రాంచులు యోగులు సత్కార్యవాదులు ఉన్నదే ప్రకటన అవుతుంది లేనిది ప్రకటం కాదు ఆ సతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ అంటని ఆకాశంలో శబ్దం ఉంది కానీ ఉపాధి యోగం చేతది ప్రకటన అవుతుంది ఆ ధ్వనిరూప శబ్దం ఏదైతే ఉందో అది ఆకాశముది అంటాడు మనం కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా లేదా కొన్ని కొన్ని బిల్డింగ్లలో కూడా రీసౌండ్ వస్తుంది ప్రతిధ్వని వస్తుంది ఆ ప్రతిధ్వని ఎందుకు వచ్చింది అని అంటే ఆకాశంలో ఉన్నది శబ్దం కాబట్టి ప్రతిధ్వని రూప శబ్దం వినబడుతుంది మనకు ఈ విధంగా ధ్వని రూప శబ్దం ఆ విధంగా వర్ణరూప శబ్దాలు ఈ విధంగా కంటాది స్థానాల నుంచి మనకు మొత్తం మీద ఆకాశంలో శబ్దం ఉంది ఆ శబ్దం అనేది ఆకాశం గుణము అయితే ఆకాశం ప్రథమ భూతము మొదటి భూతము అందుకని దానిలో ఒకటే గుణముంటుంది ఏ గుణము శబ్దగుణం వాయువు ఇక వాయువులో రెండు గుణాలు ఉంటాయి కారణమైనటువంటి ఆకాశం యొక్క గుణం శబ్దం ఉంటుంది మరి దాని స్వగుణమైనటువంటి స్పర్శం కూడా ఉంటుంది ఏ విధంగా ఉంటాయి వాయువులో ఈ రెండు గుణాలు అంటే వీశీతి శబ్దనం వాయువులో శబ్దం ఏ విధంగా వినబడుతుంది మీకు అని ఇట్లా అయితే ఆ శబ్దము వాయువుది కాదు వాస్తవంగా కారణ గుణం ఆకాశం యొక్క గుణం కానీ స్వగుణం స్పర్శం ఆ స్పర్శం కూడా ఉష్ణస్పర్శ అనుష్న అనుష్ణశీతము అని కూడా స్పర్శ భేదాలు ఉన్నాయి మరి వాయువులో ఉన్న స్పర్శ గుణం ఏది అంటే అనుష్ణశీతము అనుష్ణము అశీతము అనుష్ణశీతం అంటే ఆ శీత కూడా ఆకారాన్ని జోడించాలి అనుష్ణము అశీతము అంటే ఉష్ణస్పర్శ కాదు శీతస్పర్శ కాదు అనుష్ణ శీత స్పర్శ ఉంటుంది వాయువులో ఎందుకు ఉష్ణస్పర్శ ఎప్పుడైతుంది అంటే తేజ సంబంధమైనప్పుడు ఉష్ణస్పర్శ అవుతుంది జల సంబంధమైనప్పుడు శీతస్పర్శ అవుతుంది కానీ వాయువు ఉత్పన్నమైన సమయంలో ఇంకా తేజము జలము లేదు కదా అంటే ఉత్పన్నం కాలేదు ముందు ఉత్పన్నమవుతుంది అంటే ఇప్పుడు ఆ ఉష్ణస్పర్శ శీతస్పర్శ ఇంకా ఉత్పన్నమే కాలేదు దాని ఎందు ఎట్లా కేవలం అనుష్ణ శీత స్పర్శ ఉంటుంది విధంగా విశీతి శబ్దము మరియు అనుష్ణశీత స్పర్శము రెండు గుణాలు వాయువులో ఉంటాయి ఇక వాహనవు తేజభూతంలో ఎన్ని ఉంటాయి మూడు గుణాలు ఉంటాయి మొదటిది కారణ గుణం ఏది గుణము భుగు భుగు ధ్వని అగ్ని ప్రజ్వరించి వచ్చినప్పుడు చప్పుడు వస్తుంది భుగ్ భుగ్ అనే చప్పుడు వస్తుంది ఆ జ్వాలలో ఆ చప్పుడు ఏదైతే భుగ్ బుగు ధ్వని ఉన్నదో అది ఆకాశం యొక్క గుణము కారణగుణం ఇక స్పర్శం కూడా ఉంటుంది ఏం స్పర్శం ఉంటుంది ఉష్ణస్పర్శం ఉంటుంది అయితే కేవల స్పర్శము అది వాయువు నుంచి వచ్చింది ఈ తేజ సంబంధమైనందువల్ల ఉష్ణస్పర్శము అవుతుంది అందుకని రెండు గుణాలు కారణ గుణాలు మరి ప్రభారూపం ప్రభా అంటే స్వచ్ఛమైనటువంటి ఏదైతే రూపం ఇది దాని స్వగుణం తేజం యొక్క రూపం ఎప్పటి నుంచి మొదలవుతుంది తేజోభూతం నుండి రూపం మొదలైతుంది ఈ విధంగా మూడు గుణాలు తేజభూతంలో ఉన్నాయి ఇక జలే జలం నందు బులుబులు ధ్వని కారణ గుణాలు వస్తాయి శబ్దము వాయుది స్పర్శము మరి తేజంది రూపము మూడు గుణాలు కారణ గుణాలు స్వగుణము రసము మధుర రసము బులుబులు ధ్వని నీరు ప్రవహిస్తున్నప్పుడు శబ్దం వస్తుంది కదా చూలుచులని లేదా బుల్ బుల్ అని ఈ విధంగా శబ్దం వస్తుంది మరియు స్పర్శ గుణం కూడా వాయు యొక్క గుణము దీనిలో వచ్చేసింది కానీ జల సంబంధం చేత ఆ స్పర్శ ఏమవుతుంది శీత స్పర్శగా మారుతుంది ఎందుకు జలము శీతలం ఉంటుంది కదా ఆ స్పర్శంతో ఎందుకంటే ఇప్పుడు చూడండి చలికాలంలో వాయువులో ఆ జల తిరుగుతూ ఉంటాయి ఆ జలకణాల చేత వాయు సంబంధమైనప్పుడు ఆ వాయువు చల్లగా మనకు స్పర్శ అవుతుంది కేవలం వాయువు యొక్క గుణం కాదు ఏది శీతం అనేది శీతం అనేది జలము జలముతో సంబంధమైనందువలన ఆ స్పర్శము శీత స్పర్శగా మనకు గోచరిస్తుంది అట్లే తేజోభూతం యొక్క గుణము రూపము అది కూడా జలంలో ఉంటుంది జలం ఎట్లా ఉంటుంది స్వచ్ఛం ఉంటుంది ప్రభా రూపం ఉంటుంది మనము ఆయా ఉపాధిలలో పోస్తే ఆ ఉపాధి రూపం కనపడుతుంది కానీ స్వతహా గుణము స్వచ్ఛంగానే ఉంటుంది స్వచ్ఛ స్వతహాగా జలం దాన్ని నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర వర్ణం దానిలో కనపడుతుంది కానీ ఉండేది మాత్రం స్వచ్ఛగా ఉంటుంది మరి స్వగుణము రసం ఎటువంటి రసము అంటే మాధుర్య రసం స్వాభావికంగా మధురం ఉంటుంది మీరు మేఘం నుండి వర్షించినటువంటి జలాన్ని సేకరించి తాగండి ఎట్లా ఉంటుంది మధురంగా ఉంటుంది తీయగా ఉంటాయి అయితే కొన్ని కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళు కొన్ని కొన్ని చోట్ల వేరే వేరే రకంగా ఆ రుచులు వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ అది జలం యొక్క స్వాభావిక గుణం కాదు ఆ భూమి యొక్క స్వభావం దానిలో ఆపాదించబడుతుంది భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఉంటాయి కదా ఆ ఖనిజాల యొక్క వాటి సారము ఆ జలంలో వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళని కొన్ని కొన్ని చోట్ల వేరువేరుగా అట్లా కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పలుసంగా ఉంటాయి నీళ్లు ఈ విధంగా ఉంటాయి అదంతా భూమి యొక్క సంబంధం వల్ల వచ్చిందే కానీ జలం యొక్క స్వాభావిక గుణం మధురం ఉంటుంది అట్లే భూమి ఎందుకు కడకడా శబ్దము భూమిలో కూడా కారణ గుణాలు నాలుగు ఉంటాయి ఆకాశం యొక్క గుణం శబ్దము వాయు యొక్క గుణం స్పర్శము మరియు తెజగుణము రూపము అట్లే జలం యొక్క రసము ఈ నాలుగు గుణాలు కారణ గుణాలు ఉంటాయి సురభి ఇతర గంధం ఇది స్వగుణం సురభి అంటే సుగంధము ఇతర అంటే దుర్గంధం సుగంధము మరి దుర్గంధము అనేటువంటి ఏదైతే వాసన గంధగుణం ఉన్నదో ఇది స్వగుణము పృథ్వీ యొక్క స్వగుణం చెప్పుకోవాలి కడ శబ్దము కాఠిన్యం పరిశ్రమ నీలాలికం చిత్రరూపము మధురామ్లాదికో రసహ ఈ మధురామ్లాది అయితే రసం కేవలం మధురమే ఉంటుంది కానీ ఇతరా మన షడ్రూసులు చెప్పుకుంటాం మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిప్త అని చెప్పుకుంటాం మరి ఈ ఆ రసాలు ఎక్కడి నుంచి భూమి యొక్క సంబంధం చేత ఈ విధంగా ఐదు గుణాలు ఉన్నాయి శబ్దము స్పర్శము రూపము రసము గంధము స్పర్శ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి సమ్యక్ వివేచిత ఈ విధంగా ఏ భూతానికి ఆ భూతం చెప్పుకుంటూ దాని దాని గుణాలు కూడా వివేకం చేసి పృతక్ పృథగా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ పంచభూతాల యొక్క మనం పూర్వము ప్రకరణంలో కూడా చెప్పుకున్నాం కదా ఒక్కొక్క భూతం యొక్క సత్వగుణ కార్యం కృతక్ పృతక్ విష్టి భూతాల యొక్క చెప్పుకున్నాం శ్రోత్ర తక్కువ చక్షు జిహువ గ్రాణ ఈ ఒక్కొక్క భూతం యొక్క విష్టి సత్వగుణ ఆకాశం యొక్క శ్రోత్రేంద్రియము వాయు యొక్క సత్వగుణ కార్యము స్పర్శేంద్రియము తేజభూతం యొక్క సత్వగుణ కార్యము చక్షురేంద్రియము జలం యొక్క రసనేంద్రియము నాలుక తర్వాత పృథ్వీ యొక్క గ్రహణం తదేవ ప్రకారాంతరం విషదయతి ఒక్కొక్క భూతంలో ఆయా భూతాల యొక్క ఉత్పత్తి క్రమ చేత ఒక్కొక్క భూతానికి ఐదైదు గుణాలు ఉండవు ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క గుణం ఉండదు మరి ఎట్లా ఉంటుందంటే ఆకాశాది ఉత్పత్తి క్రమ చేత ఎట్టట్లా ఉత్పన్నమవుతూ ఉంటే గుణాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా అదే స్పష్టం చేస్తున్నాడు శ్లోకం ద్వారా ఆకాశే తావాత శబ్దా ఏవ ఆకాశంలో ఏం గుణం ఉంటుంది శబ్ద గుణం ఉంటుంది సచ ప్రతిధ్వని రూప అయితే శబ్దగుణం ఉన్నది అని మనకు ఎట్లా తెలియాలి అంటే ప్రతిధ్వని రూపంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక వాయువు శబ్ద స్పర్శవు వాయువులో రెండు గుణాలు ఉన్నాయి శబ్దగుణము స్పర్శ గుణము తబ్దము అనుకారేణ దర్శయతి వాయు శబ్దాన్ని అనుకరించి చెప్తున్నాడు అంటే వాయువును అనుసరించి విసి అనే శబ్దం వస్తుంది కేవలం శబ్దగుణం ఉన్నది ప్రతిధ్వని రూప శబ్ద గుణం ఉన్నది ఆకాశంలో కానీ వాయు సంబంధం చేత వాయువును అనుసరించే ఆ శబ్దము విసి అనే శబ్దం ఈ వస్తుంది వాయువు విసి ఇది శబ్దనం విసి ఉత్తరత్ర అనుకరణ శబ్దనం ఉత్తరత్ర కూడా తేజంలో బుక్ జలంలో బుల్బుల్ మరియు పృథివీలో కడకడా శబ్దం ఈ ప్రకారంగా ముందు ముందు కూడా ఆయా భూతాలను అనుకరించి అనుసరించి వస్తుంటాయి అనుకరణమంటే ఏమి ఉదాహరణకు చిన్నపిల్లలు మనము పల్లెల్లో చూస్తూ ఉంటాం పల్లెల్లో చెట్ల మీద వసంత ఋతు వచ్చినప్పుడు ఆ మామిడి చిగురులు వస్తాయి ఆ మామిడి చిగురు తిని అవి కుహు కుహు అని ఉంటాయి అవి కూసేటప్పుడు ఈ పిల్లలు వీళ్ళు చిలిపి చేస్తారు చేస్తారు కదా వీళ్ళు ఏం చేస్తారు ఆ కోయిల కూతను అనుకరణం చేసి వీళ్ళు కూడా కుహు కుహు అని అరుస్తారు వీళ్ళు కూడా ఇది ఏంటిది అనుకరణం అంటే ఆ కోయిల అరిచినట్టుగా కోయిల కూసినట్టుగా వీళ్ళు కూస్తారు ఇది వీళ్ళు కూసేది ఏదైతే ఉందో ఇది అనుకరణం ఈ వాయువాదుల్లో శబ్దం వచ్చింది కదా ఆ వాయువాదులను అనుసరించి ఆకాశంలో ఉన్న గుణం కూడా వీటిలో అనుసరించి వస్తూ ఉంటుంది అయితే వచ్చినప్పుడు మాత్రం శబ్దం మారుతుంది ప్రతి ధ్వని రూప శబ్దము ఏదైతే ఆకాశంలో ఉందో అట్లా ఉండక వీసీ శబ్దము బుగ్బు శబ్దము చుల్చుల్ శబ్దము మరియు కటకటా శబ్దము ఈ విధంగా మారుతూ వస్తూ ఉంటుంది తస్య స్పర్శమాహ వాయు యొక్క స్పర్శ గుణం చెప్తున్నాడు అనుష్ణ అశీత సంస్పర్శ శీతము గాదు ఉష్ణము గాదు అమిష్ణ అశీత స్పర్శము వాయువులో ఉంటుంది ఇక వాహనవు శబ్దస్పర్శ రూపాణి త్రయో గుణా తేచ క్రమేణ అభిధీయతే వాహ్నవు భుగుబొగ్గు ధ్వని వాహ్ని లోపల అగ్ని లోపల బొగుబుధ ధ్వని ఉంటుంది ఉష్ణస్పర్శముంటుంది మరియు ప్రభా రూపం ఉంటుంది ఈ విధంగా మూడు గుణాలు ఉంటాయి ఇక జలే జలం నందు శబ్దాలయో చూ జలంలో శబ్దం మొదలుకొని రసాంతం మొత్తం ఎన్ని గుణాలుంటాయి నాలుగు గుణాలుంటాయి ఆ శబ్ద స్పర్శ రూప రస ఆ నాలుగు గుణాలు ఉంటాయి జలే బులుబులు ధ్వని శీత స్పర్శ శుక్లం రూపం రసమాధుర్యం ఈరితం అని టీకాకారు చెప్తున్నారు ఇక భూమౌ భూమి అందు శబ్దాది గంధాంత శబ్దం మొదలుకొని గంధ పర్యత శబ్ద స్పర్శ రూప రస గంధ ఐదు గుణాలు ఉంటాయి తాను ఉదాహరణ వాటిని ఉదాహరిస్తున్నాడు భూము కడకడ శబ్ద అని అంటూ కాఠిన్యము స్పర్శము మరి చిత్ర రూపము మరి మధురామ్లాది రసములు మరియు సురభి ఇతర గంధవు ద్వ సురభి అంటే సుగంధము మరియు దుర్గంధము అని రెండు గంధగుణాలు ఉంటాయి ఈ విధంగా ఐదు గుణాలు భూమిలో ఉంటాయి సురభీతర గంధవ్ దౌ ఇంతేనా ఇక్కడ దగ్గర మొత్తం ఐదు గుణాలు వచ్చేస్తాయి ఉత్తం అర్థం ఉపసంహరతే గుణా సమ్యక్ వివేచిత అంటు ఏం గుణత భేదం అభిదాయ కార్యత భేదజ్ఞాపనాయ తత్ కార్యాన్ని జ్ఞానేంద్రియాన్ని తావదాహా ఈ విధంగా గుణభేదం చేత ఆకాశాదులను చెప్పి ఇప్పుడు వాటి కార్యభేదాన్ని కూడా చెప్తాడు ఆ విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తో సహనా సహనోనక్ సహర్యం పరవహై తేజస్విధేతమస్తు శాంతి శాంతి శాంతి